భనసా వచసామగమ్య వాచో విభాంతి నిఖిలాయనుగ్రహేణ ఎన్నితి నేతివచనై నిగమా అవోచు అజమ్యుతమహురగ్ర్యయ గురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురా అలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరక శంకర ఓం భద్రం కణేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుమదేవ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తి నూషా విశ్వేద స్వస్తి నస్తాచ్యోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దా శాంతిశా శ్రుతిప్రమాణ ఏకమతేధర్మనిష్ట తయ ఆత్మవిశుద్ధి अच्छा, अच्छा। विशुद्ध वेदनम विशुद्धबुद्दे परेदन तेन संसारूल नाशी ए मोक्षमूने ज्ञान रूप में उत्या ग्रहणचो कर्म अपेक्ष अगर कर्म द्वारा మనం పొందితే అది సాధ్యమవుతుందే గాని ఇది సిద్ద వస్తువు అనేటువంటి సచ్చన్ని గుర్తించాం గనక ఎప్పుడైతే మోక్షం జ్ఞాన రూపంలో ఉందో జ్ఞానాత్ మోక్ష కాబట్టి ఒక జ్ఞానం వల్ల మోక్షం పొందాల్సిందే గాని మరొక విధంగా పొందేందుకు అవకాశం లేదు ఆ అనేటువంటిది ప్రమ ఆ ప్రమను కలిగించేదేదో ప్రమాణం అది శృతి ప్రమాకరణం ఇది ప్రమాణం జ్ఞానాన్ని కలిగిస్తూ గనక ఇది ప్రమాణమైంది ఇది శృతి కనుక శృతి ప్రమాణం ఏకమతే హే అయితే ఈ వేదం అనేక రకాలుగా చెబుతూ ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు అది తమ ఎందుకనంటే శృతి ఎప్పుడైతే ప్రమాణమైందో ఆ ప్రమాణము అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టి మోక్షానికి కర్మనే ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు గనక ఈ మాట అనాల్సి కర్మ అనేటువంటిది ఏ కర్మ అయినప్పటికి కూడాను అవి లౌకికర్మ అయినా అలౌకిక కర్మైనా అంతఃకరణ శుతి కోసమే అనేటువంటిది సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ కర్మ అపేక్ష లేదు జ్ఞానమే కాబట్టి శృతి ఏకమతే ఒకే అభిప్రాయంతో ఉంది వేదం ప్రమాణం ఒకే అభిప్రాయం శృతి ప్రమాణం ఏకమతే హే తెలుసా స్వధర్మ నిష్ఠ తయైవ ఆత్మవిశుద్ధి కాబట్టి స్వధర్మ నిష్ఠ మనం ఏదైతే ఈ ప్రపంచంలో ఆచరిస్తున్నామో స్వధర్మం అందులో ఏ విధమైనటువంటి మలినం లేకుండా నిర్మలంగా మనం ఆచరించగలిగితే స్వధర్మానుష్ఠానం అంటే అటు కర్మల్లో చిత్తశుద్ధి అటు ఉపాసనల్లో చిత్త కర్మ ఉపాసనాదే ఇదంతా కలిసి స్వధర్మం స్వధర్మ నిష్ఠ తయైవ ఆత్మవిశుద్ధి మరి ఈ కర్మలు ఈ స్వధర్మ నిష్ఠ ఏదైతే మనం చేస్తున్నామో దానివల్ల ఏం జరుగుతుంది ఆత్మవిశుద్ధి ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణ ఏది సచిదానంద ఆత్మ కాదు ఆత్మ అంటే అంతఃకరణ కాబట్టి ఆత్మవిశుద్ధి చిత్తశుద్ధి జరిగిపోతూ ఉంది అస్య విశుద్ధ బుద్ధి పరమాత్మ వేదనం అతీతమ ఎప్పుడైతే బుద్ధి శుద్ధి అటువంటి అలా శుద్ధిపడినటువంటి బుద్ధిలో పరమాత్మ వేదను భగవంతుని తెలుసుకోవడము సత్యదర్శనము అద్వైతానుభూతి అనేది విశుద్ధమైనటువంటి బుద్ధిలోనే జరుగుతూ ఉంది తేనైవ అలా జరిగిన తర్వాత ఫలం ఏంటి సంసార సమూల నాశ కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో సంసార దుఃఖాలు ఇవన్నీ కూడాను ద్వైత భ్రాంతి అంతా కూడా దూరం అయిపోతున్నది సంసార దుఃఖాలన్నీ కూడా సమసిపోతూ ఉన్నాయి ఇది బ్రీఫ్ గా ప్లీజ్ ఈ దశలో సంక్షిప్తంగా జీవితన్న కనుక వేదం ప్రమాణమయ్యుంది ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక ప్రమాణమైనటువంటి వేదం మళ్లీ కర్మల్ని ప్రతిపాదించే ప్రశ్న లేదు ఒకవేళ వేదం కనుక కర్మకాండాన్ని కనుక ప్రతిపాదించింది అంటే ఆ కర్మకాండ దేని కొరకంటే కేవలం అంతఃకరణ శుద్ది కోసం కాబట్టి స్వధర్మానుష్ఠానం వల్ల ఇటు మనం కర్మలు ఆచరించడంలో నిష్కామ భావంతో కర్మలు ఆచరించడం వల్ల ఉపాసనలు సాగించడం వల్ల ఈ రెండిటి వల్ల అంతఃకరణ శుద్ది జరుగుతుంది అట్లా అశ విశుత బుద్ధేహే పరమాత్మ వేదనం కనుక భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటిది ఆత్మ సాక్షాత్కారం కావాలి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అని గనక మనం ఆలోచన చేస్తే విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనం బుద్ధి శుద్దిపడితే గాని అశుద్ధమైనటువంటి మనసులో ఈ శ్రవణ మననాలు కొనసాగేందుకు అవకాశం లేదు ప్లీజ్ అయితే దాని ఫలం ఏంటి అన్నప్పుడు తేనైవ సంసార సమూల నాశ కాబట్టి సంపూర్ణంగా దుఃఖం నుండి మనం విడిపడిపోతూ ఉన్నాం ఎప్పుడైతే దుఃఖం నుండి విడిపడిపోతున్నామో కేవలం నెగటివ్ గా దుఃఖం నుండి విడిపడమే కాకుండా నిత్యతృప్తిని పొందుతూ ఉన్నాము అందుకనే తృప్త భవిష్యమని స్టార్ట్ అయ్యాం ఇప్పుడు అక్కడికి వచ్చి ఆగింది కనుక దీనికి ఈ శుద్ధి కార్యక్రమం ఏది ఆత్మవిశుద్ధి దానికి ధ్యానము ప్రధానంగా మనం తీసుకుని చూచాం ఈ ధ్యానం ఉపాసన కిందకు ధ్యానం అనేది మానస కర్మ ఉపాసన కిందకు వస్తుంది నిన్న చూచాం వివిక్త దేశ सुचे समग्रीव शरीर हृत्क विरज विशुद्ध विचिंत मध्ये विशद मन हेलीकाप्टर ला आकाश में पदू उ उपनिषत् प्रवेश पदाग्र दूचनपूर्डो मनवांबर विहाराई अद्वैत वीधुट ऊरे प्लीज हृत् आत्मत्मो निर्गुण निधिध्यास अभी विरज विशु प्लीज विशोक पदार विरज विशुद्ध विशद विरज विशु विशद मध्यपुंडे हृत् मध्य विचिंत चक्कर अम चिंतन ध्यान अंत हृदय पद्म ధ్యానం కొనసాగించాలి ప్లీజ్ హృదయ పద్మంలో ధ్యానం కొనసాగించాలి ఇది ఉపలబ్ది స్థానం అంటే ఒకవైపు పరమేశ్వరుడు సర్వవ్యాపి అంటూ ఆ సర్వవ్యాపి అనేటువంటి ఆత్మతత్వాన్ని హృదయంలో ధ్యానించండి అంటే హృదయంలో నిలపలేం ఆకాశాన్ని ఒక చిన్న గిన్నెలో ఎట్లాగైతే పట్టలేమో హృదయంలో పట్టలేము కానీ ఉపలబ్ది స్థానం అంటే అంతటా నిండినటువంటి పరమేశ్వరుణ్ణి మనం చింతనం చేయడానికి ఒక ఉపలబ్ది స్థానం కావాలి నిన్న భగవద్గీత ప్రకారం మనం చూసినప్పుడు చెక్షు శైవాంతరే భ్రువోహో అనే ఐదవ అధ్యాయంలో పరమేశ్వరుడు చెప్పినట్టుగా చెచ్చు ఏవ అంతరే భ్రువోహో కాబట్టి ఈ మన దృష్టిని భ్రూ ఉంచమన్నాడు అది ఉపలబ్ది స్థానం కేవలం భూమధ్యంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు అని కాదు మన మనసు లగ్నం చేయడానికి ఎందుకని దేహం అంతా పరమేశ్వరుడే ఉండాడు పురుష పూరయ తీతి ఈ దేహం అంతా ఆయనే పూరించి ఓకే అందువల్ల ఒక ఉపలబ్ధి స్థానం కావాలి గనక ఆ ఉపలబ్ధి స్థానం భగవద్గీతలో మనకు భూమధ్యం అని చెబితే ఉపనిషత్తుల హృదయ స్థానం అని చెబితే నాసికాగ్రం మరొక చోట చెబితే కనుక ఏదైనప్పటికి కూడాను ఉపలబ్ధి స్థానం మనం ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయడానికి ఒక అనుకూలమైనటువంటి స్థానం ఈ దశలో అంతే ఇంకేళదు కేవలం అక్కడే ఉండడానికి కాదు అంతటా ఉండేటువంటి వాడిని అక్కడ దర్శించాలి ఇంకంతకని ఇంకే ప్లీజ్ హృత్పుండరీకం మధ్య విచింత్య చక్కగా అక్కడ చింతనం చేయాలి సరళ చింతనంగా ఉండాలి ధ్యానం కొనసాగుతూ ఉండాలి దేని మీద చేస్తాం ధ్యానం ఇది నిర్గుణ ధ్యానం అన్నాం నిన్ననే మీకు చెప్పాను నిర్గుణము అనేటువంటి దాన్ని ధ్యానం చేయడం కుదరదు నిర్గుణం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోవడానికి ప్రక్రియలు చూసారు ఆ పదాలు ప్రవేశపెట్టేశాడు విరజం మలినం లేనిటువంటిది నిర్మలమైనటువంటిది విశుద్ధం పరిశుద్ధమైనటువంటిది రెండు వాటిగానే కనపడతాయి ఆ పదాలు విరజం విశుద్ధం కనుక నిర్మలమైనటువంటిది ఏది అది విరజం ఏ దుమ్ము ధూళి లేకుండా ఉండేటువంటిది విరజం ఆ దుమ్ము ధూళి ఏంటో తెలుసా రాగద్వేషాలే అంతే ఫిల్లేదు కాబట్టి ఏ రాగద్వేషాలతో అయితే మనం జీవిస్తున్నాము ఈ ప్రపంచంలో ఆ రాగద్వేషాల యొక్క నిస్సారమైనటువంటి స్థితిని అర్థం చేసుకున్నాం గనక దాని నుంచి విడిపడిపోతూ ఉన్నాం కాబట్టి రాగద్వేషాలు అనేటువంటి వాటి వల్ల ఏదన్నా ఈ ప్రపంచంలో మనం పొందాలనుకుంటే వాటిని పొందుతూ ఉంటాం కొన్నిటి మీద మనకు ఇష్టము కొన్నిటి మీద మనకు అయిష్టము ఆ స్థానం ఇప్పుడు దాటేసి దాన్ని చక్కగా అర్థం చేసుకున్నాం ఈ రాగద్వేషాల వల్ల మనం సాధించేది ఏమీ లేదు దానివల్ల చిత్తంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉందో అది పోతుంది కనుక అశుద్ధమవుతుంది మలినం తయారవుతుంది కాబట్టి మల విక్షేప అన్నప్పుడు మల దోషం ఏదైతే ఉందో అది రాగద్వేషాలు అనుకున్నాం రాగద్వేషాలను తటస్థపరిచిన తర్వాత లైక్స్ అండ్ డిస్ ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఇది విరజం ఇది విరజం ఇది ఆత్మస్వరూపం ఎందుకని అక్కడ ఏ విధమైనటువంటి మలినం లేదు గనక నిర్మలమైనటువంటిది దోషం లేనిది మలం లేనిది గనక నిర్మలం అది విరజం విశుద్ధం అంటే ఆత్మ ఎలాంటిది ఏ విధంగా మనం దాన్ని చింతన చేయాలి చెప్పుకుంటూ వస్తున్నాడు చూచారా ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయమా లేకపోతే ధ్యానం చేయడమా అది విరజం విరజం విరజం ఏం వస్తుంది దానివల్ల ఇది అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మీకు అర్థం అట్లా ఇప్పుడు సోహం సోహం సోహం లోపలికి పోయి తెలుసుకో కోహం కోహం మీనింగ్లెస్ క్వైట్ మీనింగ్ లెస్ అర్ధరహితమైన విషయాలు కోహం కోహం సరేనా అదేమంటే రమణ మహర్షి చెప్పాడనేది రమణ ఏం చెప్పాడో వేరే విషయం ఇక్కడేమో నిరక్షర కుర్చీ రమణ ఫోటో పెట్టుకోవడం స్టార్ట్ అయిపోవడం అదొక ఉద్యమం కోహం కోహం నేనెవరని ఆలోచించు ఎంత కాలం అన్న ఏమొస్తుంది లోపలి నుంచి అయ్యా నువ్వు సచిదానంద స్వరూపం అస్థిభాతి ప్రియం అని లోపల నుంచి ఎవరు చెప్పాలి కిడ్నీస్ చెప్పాలన్నా హార్ట్ చెప్పాలనా ఎవరు చెప్పేది ఎవరున్నారు లోపలి చెప్పడానికి ఆ లోపలి నుంచి పరమేశ్వరుడే చెప్తాడు మీనింగ్ లెస్ పరమేశ్వరుడికి ఈ పని లేదు పరమేశ్వరుడు ఆ పని చేసేటట్లయితే వేదం అనవసరం కాబట్టి పరమేశ్వరుడు చేస్తే ఒకవేళ ఆ పనిని ఎలా చేస్తాడో తెలుసా వేదం ద్వారా చేస్తాడు జ్ఞానం గనక ఇంకొక విధంగా చేసేందుకు అవకాశం ఆయన వల్ల కూడా కాదు కారణం ఆయన కూడా నియతికి దూరంగా పోడు రాత్రి చూసినట్టుగా ధర్మానికి దూరంగా పోతే పరమేశ్వరుడు కూడా కాడు అందుకని ప్రమాణం అన్నప్పుడు శాస్త్రరీత్యా రావాల్సిందే గాని ఇంకో రకంగా ఏదో మిరకస జరగడానికి అవకాశమే లేదు ఒకవేళ వాటిని నమ్మితే నమ్మనియండి దానికి మనం చేసేది ఏమి లేదు బిలీఫ్ సిస్టాన్ని మనం ఏం చేయలేం రాత్రి మీకు చెప్పాను తెలుసుకోవాల్సినవి కొన్ని నమ్మవలసినవి కొన్ని తెలుసుకోవాల్సిన వాటిని నమ్మి సాధించేది ఏమీ లేదు ఈ ప్రపంచాల్లో అందుకని ఈ విరజం విశుద్ధం చూడండి అశుద్ధం ఈ పదం చూడండి విశుద్ధం అని ఎప్పుడైతే అన్నాడో అశుద్ధం అనేది మనకు తెలుసు అశుద్ధం లేకపోతే శుద్ధం కానీ మళ్ళీ ఒక ఉపసర్గపడింది విదొక విశిష్టంగా తెలుస్తుంది కనుక అశుద్ధం శుద్ధం శుద్ధం విశుద్ధం అది పాయింట్ అది ఈ పదాలను అర్థం చేసుకునేటువంటి పద్ధతి ఉపనిషత్తు భాష ఇదంతా కనుక ఏదైతే అశుద్ధంగా ఉందో దానిని ఈ ప్రపంచంలో శుద్ధి చేసుకుంటూ ఉన్నాం అది మనకు తెలుసు ఆలా శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో ఆత్మను ఋషికి భయం ఇంకేం లేదు బ్రహ్మదేవుడు చాలా జాగ్రత్తగా నైనా శుద్ధం అంటావేమో శుద్ధం కాదు విశుద్ధం ఎందుకనండి ఏంటి డిఫరెన్స్ ఏంటి శుద్ధానికి విశుద్ధానికి డిఫరెన్స్ ఏంటని అశుద్ధము అంటే మలినం అని తెలుసుకోండి మలినం లేకుండా ఉంటే శుద్ధం కాబట్టి ఏవైతే ఈ ప్రపంచంలో అంటే తెలిసిన దాన్నిండే తెలియని దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి మనకేం తెలుసో తెలుసా ఇప్పుడు అశుద్ధం ఉందనుకోండి శుద్ధం చేసుకుంటూ ఉంటాం ఇది మనకు తెలుసు దీనినే గనక అప్లై చేసామనుకోండి శాస్త్రంలో ఆత్మ విషయంలో కష్టం అయిపోదు ఎట్లా శుద్ధి చేసుకుంటున్నాం అశుద్ధం ఎక్కడ ఉంది ఇప్పుడు ఇల్లుంది ఇల్లు రోజు శుభ్రం చేస్తున్నారా లేదా గుట్టబెట్టి దుడుస్తున్నారా లేదా ఎందుకని అది అశుద్ధమవుతుంది గనక అశుద్ధం ఎందుకైంది వాడుకలో అశుద్ధమైంది వాడుతూ ఉంటే అశుద్ధం అశుద్ధమవుతుంది ఏదైనా కూడా జ్ఞానం తప్ప వాడుతూ ఉంటే ఏదైనా అశుద్ధమవుతుంది కనుక ఇల్లు వాడుతూ ఉన్నాము అది అశుద్ధమైంది ఆ తర్వాత ఏం చేస్తాము గుడ్డ పెట్టి దాన్ని అంత శుభ్రం చేస్తే శుద్ధం కాని తమాష ఏంటంటే మళ్లీ అశుద్ధం అవుతుందా లేదా మళ్లీ ఏం చేయాలి మళ్లీ శుద్ధం చేయాలి మళ్లీ ఏమవుద్ది మళ్ళీ అశుద్ధం అవుతుంది మళ్లీ ఏం చేయాలి మళ్లీ శుద్ధం చేయాలి ఇది ఈ ప్రపంచంలో ఏదైతే అశుద్ధంగా ఉంటుందో దాన్ని మనం శుద్ది చేస్తూ ఉంటాం అది మళ్ళీ అశుద్ధమవుతూ ఉంటుంది ఇది అశుద్ధము శుద్ధం అశుద్ది శుద్ధి ఇది అమాసం అర్థం ఇప్పుడు ఇది ఈ బట్టలు వేసుకున్నాం వాడుకలో సాయంత్రానికి మళ్లీ ఇవి మలినమైపోతాయి అందువల్ల ఇవి తీసి మళ్లీ వేరే వస్త్రాలు వేసుకుంటాం వీటిని మళ్లీ శుద్ధి చేస్తాం ఏదైనా ఏదైనా చూడు ప్రతి వస్తువు ఇప్పుడు కళ్ళజోడి పెట్టుకుంటాం మధ్య మధ్యలో గుడ్డతో దాన్ని అంటుంటాం ఎందుకంటే వాడాం గనక అది అశుద్ధం అవుతా ఉంటది ప్రతి విషయం ఇంతే సైకిల్ రోజు శుభ్రం చేసుకోవాలి స్కూటర్ రోజు శుభ్రం చేసుకోవాలి మళ్లీ పోతాం గనక వాడుకలో మళ్లీ అది మలినం అయిపోతా ఉంటది మళ్లీ దాన్ని శుద్ధి చేసుకుంటూ పోవాలి కాబట్టి ఏదైతే మనం శుద్ధి చేస్తున్నామో ఈ ప్రపంచంలో అది అశుద్ధమవుతూ ఉంటుంది గనక వాడుకలో అశుద్ధం అయిన తర్వాత మళ్లీ దాన్ని శుద్ధి చేస్తూ పోవడం ఇది శుద్ధం సరేనా ని ఏదైతే ఆత్మ ఉందో అది విశుద్ధం అంటే నిత్యశుద్ధం మళ్ళీ మలినమయ్యేది కాదు మలినమయ్యేది కాదు ఎందుకు మలినం కాదు స్వామిజీ మలినం చేసే రెండో వస్తువు ఉండాలి అర్థమవుతుంది నాకు బట్టలున్నాయి కూడా దుమ్ము కూడా ఉంది కనుక ఇది మలినమైంది ఇల్లు ఉంది మట్టి కూడా ఉంది కనుక అది మలినమైంది ఓకే అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల మనం శుద్ధి చేస్తూ ఉంటా కూడాను అశుద్ధమవుతూ ఉందంటే అశుద్ధం కావడానికి మరొక వస్తువు ఉంది దాని చేత ఇది అశుద్ధమవుతుంది ఆత్మ అనంతేమి దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న అనంత సర్వగత అటువంటి ఆత్మని మలినం చేయడానికి రెండవది లేదు కనుక రెండవ వస్తువు లేదు కనుక ద్వైతం నవిద్యతే రెండేవ వస్తువు ఉండేది అవకాశమే లేదు కాబట్టి అది అశుద్ధమయ్యేటువంటిది లేదు అని ధ్యానం చేయడమే దాన్ని శుద్ధి చేయడం కాదు ఇది దీన్ని అర్థం చేసుకుంటూ కనుక విరజం విశుద్ధం అటువంటి ఆత్మని హృత్పుండరీకం మధ్య విచింత్య చక్కగా దాని గురించి చింతనం చేస్తూ విచింత్యా ఏంటి వాటి లక్షణాలు విరజం విశుద్ధం విషదం విశోకం చూడతామంటారు విషదం స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది దాన్ని ప్రకాశింపజేయడానికి రెండవది లేని లేదు అదే ఉంది గనక స్వయం ప్రమాణత్వాత్ స్వయం సిద్ధత్వాత అందువల్ల విషదం ఏ కన్ఫ్యూజన్ లేదు విషదం క్లియర్ విశోకం కనుక దాన్ని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఫలం కూడా మనకు అందుతుంది అది శోకరహితం గనక అదే నేనుని తెలిస్తే నేను కూడా దుఃఖం నుండి విడిపడిపోతాను కనుక ఆత్మలో శోకం ఉండేందుకు అవకాశం లేదు ఎవడైతే ఆత్మను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు వాడు శోకంలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు గనక నేను ఆత్మని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు ఎందుకని ఈ దుఃఖం నుంచి విడిపడాలి అని కాబట్టి ఎవడైతే ఆత్మని నేను కావాలి అనుకుంటూ ఉన్నాడో వాడు మొట్టమొదటి ఆత్మని తెలుసుకుంటూ ఉన్నాడు ఏమని ఆత్మ అనేది ఒకటి ఉందని ఆ తర్వాత ఏమనుకుంటున్నాడో తెలుసా అది నేనేనని ఏదైతే నేనే అయ్యి అది నాకు తెలియడం లేదు గురువు బోధించినప్పుడు నాకు తెలుస్తు ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నానో అది నేను కావాలి అనుకుంటూ ఉన్నాను ఏదైతే నేను కావాలి అనుకుంటూ ఉన్నానో అది నేను అయ్యే ఉన్నాను ఇది ప్రమాణం వల్ల అందుతోంది అందుకని విశం కనుక ఆత్మవిధుడు ఎవడైతే ఉన్నాడో ప్లీజ్ చాందోగ్యశ్వతి ఆత్మవిధుడు అంటే ఆత్మను తెలుసుకునేటువంటి వాడు ఎవరో తరతి శోకం ఆత్మవిత్ వండర్ఫుల్ మంత్ర తరతి శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ ఆ ఆ ఆ ఎవడైతే ఉన్నాడో వాడు శోకం తరతి అండి శోకం తరతి అంటే శోక సముద్రాన్ని దాటేస్తా ఉండడు అంత ఇంకా వాడికి శోకానికి సంబంధం లేదు ఆత్మవిధుడు ఎందుకని తానే ఆత్మ అవుతున్నాడు గనక అనంతమైనటువంటి ఆత్మ తానుగానే మారుతూ ఉన్నాడు గనక తరతి శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ శోకం తరతి అందువల్ల విశోకం ఓకే విశోకం కనుక దానిని హృత్పుండరీకం మధ్య విచింత్య విరజం విశుద్ధం విషధం విశోకం నెక్స్ట్ అచింత్యం తర్వాత సెంటెన్స్ అచింత్యం చింతించడానికి వీలుగానేటువంటిది ఇక్కడ కొద్దిగా ఏమి లేదు క్లియర్గా ఉంది కానీ ద్వైతులు ఉండడం వలన ఈ బాధంతా ఇదంతా ఎందుకు ఎంత మరీ మరీ వివరించి చెప్పిపోవాల్సి వస్తుంది అంటే అవసరం లేదు మామూలుగా చెప్పుకుంటూ పోవచ్చు కనుక ద్వైతులు ఒకరు ఉండరు కనుక వాళ్ళకి అద్వైతం పట్టదు కనుక అజీర్ణం కనుక వాళ్ళ దృష్టిలో మాట్లాడాల్సి వస్తుంది ఇదంతా లేకపోతే ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు రేపు ఏమంటే ఆయన చెప్పాడు కదా శాస్త్రం ప్రమాణం అని ఇంతకుముందు ఏం చెప్పాడు ఆయన విశుద్ధ బుద్ధేహే పరమాత్మ వేదనమని స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఏమంటా తెలుసా అచింత్యం అంటున్నాడు అచింత్యం అంటే చింతించడానికి వీలు లేనిది మరి చింతించడానికి వీలు లేదంటాడు మోక్షం జ్ఞాన రూపంలో ఉందంటాడు జ్ఞానాన్ని బుద్ధితో గ్రహించాలంటాడు జ్ఞానం బుద్ధి కదుతుంది అంటాడు మరి బుద్ధితో నువ్వు తెలుసుకోలేవంటాడు ఇది కా అందువల్ల ఏదో మనకి చెప్పేస్తారు గాని అద్వైతం సత్యం కాదు ఎందుకని ఆ చెప్పేవాడు కూడా మనకన్నా వేరుగా ఉన్నాడు గనక ద్వైతమే సత్యము అని రేపు వాళ్ళు మాట్లాడితే శాస్త్రం దగ్గర లేకపోతే చాలా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది ఏంటి అసలు ఇది అచింత్యం ఎందుకంటే ఇటువంటి కాంట్రడిక్షన్స్ ఉపనిషత్తుల్లో చాలా కనపడతాయి యన్ మనసా నమనుతే ఏ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నీదం ఎదిదం యన్ మనసా నమనుతే దేనినైతే మనసు తెలుసుకోలేదు చూడతామ ఇప్పుడు ఎట్టు తెలుసుకోవాలి మనం శాస్త్రాన్ని మనస్తోనే తెలుసుకోవాలి ఎన్ మనసాన్నమనుతేను ఉపనిషత్తు దేనినైతే మనసు తెలుసుకోలేదు ఏనా ఆహుహో మనోమతం ఈ మనసు నడవడానికి ఏదైతే కారణమై ఉందో తదేవ బ్రహ్మత్వం విధి తత్ఏవ బ్రహ్మత్వం విధి నువ్వు తెలుసుకో నేతం ఏది ఉపాసతే ఇక్కడ నువ్వు ఏదైతే ఉపాసిస్తున్నావో ఇవన్నీ కానీ కాదు అదే బ్రహ్మం దేనిని మనసు తెలుసుకోలేదు ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ ఎంత క్లియర్ ఇప్పుడు మనసు తెలుసుకోకపోతే మోక్షం జ్ఞాన రూపంలో ఉందేననే తెలుసుకోమనే ఇంతవరకు మనమేదో రెడీ అయిపోతాయి ఆయనపై జ్ఞానమేవ సాధనం అని చెప్పే జ్ఞానం అనేటువంటిది అంగీ మిగతా అన్ని అంగములని కూడా అనే మనన నిధి కూడా పక్కన పెట్టే ఇంత చేసి శ్రవణమేవ సాధనం అని చెప్పిన తర్వాత మళ్లీ నువ్వు మనసుతో ఆలోచించలేవంటే ఈయన శాస్త్రం జీవితం నేను దేంతో తెలుసుకోలేదు మోకాళ్ళతోనా మనస్తో కాకపోతే ఇలా ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఇంకో ఉపనిషత్తు ఏమో తెలుసా మనసై వేదమాప్తవ్యం అయ్యా నువ్వు మనసు ద్వారానే పొందాలి ఇంకొక మార్గమే లేదు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం ఇంకో చోట అతీంద్రియం ఇంద్రియాలకు అందినటువంటి విషయాన్ని బుద్ధితోనే గ్రహించాలి ఇంకొక మార్గమే లేదు అని మరొక చోట ఈ రెండు పట్టుకుని తిరగతా ఉంటారు చాలా మంది ఇదేంటండి బుద్ధితో గ్రహించమని అక్కడంటాడు బుద్ధితో తెలుసుకోలేవని ఇక్కడంటాడు ఆలోచనకు అందదని అక్కడ అంటాడు ఆలోచిస్తే గానీ అందదని ఇక్కడంటాడు ఇదంతా ఎంత పరస్పర విరుద్ధంగా ఉందని అందుకనే గురుముఖత తెలుసుకోవాలి పుస్తకాలు చదివితే ఉపయోగం లేదు అదే కాశీ కథ కాదు మన ఇష్టప్రకారం చదువుకుంటూ మన ఊహలతో మనం నడవడానికి అందువల్ల ఇది సంప్రదాయం ఉంది గనక ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుందో ఎందుకని అచింత్యం తెలుసా అన్థింకల్ ప్లీజ్ అచింత్యం ఎందుకని తెలుసా చింతించేది ఎవరు మనస్ దేన్ని చింతిస్తుంది హి కరణగోచరం తత్ మనసాపి చింత్యం ఎత్హి కరణగోచరం ఇంద్రికి ఏదైతే అందుతుందో అండర్స్టాండ్ ది పాయింట్ ఇంద్రియాలకి ఏదైతే అందుతుందో తత్ మనసే చింత్యం దానినే మనసు ఆలోచిస్తుంది ఇంకోటి ఆలోచించే అవకాశమే లేదు ఏదైతే నువ్వు కళ ద్వారా చూస్తావో చెవి ద్వారా వింటావో ముక్కు ద్వారా వాసన చూస్తావో అర్థమవుతుంది చర్మం ద్వారా స్పృశించి తెలుసుకుంటావో నాలుగు ద్వారా రుచి చూస్తావో జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రా స్పర్శాస్తు కాబట్టి విషయాలతో మన ఇంద్రియాలు సంయోగం చెందినప్పుడు ఏదైతే నీకు కలుగుతూ ఉందో జ్ఞానం దీనిని మనసు తెలుసుకుంటుంది గాని ఇంకొక విధంగా తెలుసుకునే అవకాశం లేదు ఎందుకని ఇంద్రియాలకు తెలుసుకునే శక్తి లేదు గనక శబ్దం అక్కడ వాక్యంలో ఉంది విషయం శబ్దాన్ని గ్రహించడానికి నా దగ్గర కర్ణభేరి ఉంది అది జస్ట్ అట్లా మూవ్ అవుతుంది అంతే ఆ శబ్దం వల్ల ఈ పలానా శబ్దం అనేది మనసు గుర్తిస్తుంది కర్ణ భేరి కాదు కాబట్టి రూపం ఉంది రూపం రెటినా మీద పడుతుంది అలా రెటినా మీద పడినటువంటి రూపాన్ని రెటినా తెలుసుకోలేదు కానీ మనసు తెలుసుకుంటూ ఉంది కాబట్టి కరణ గోచరం కరణములు ఇంద్రియాలు ఇంద్రియాలకి ఏవైతే అందుతూ ఉన్నాయో ఏవైతే గోచరంగా ఉన్నాయో తత్ మనసహ అపి క్షింత్యం దానినే మనసు ఆలోచిస్తుంది గాని ఇంకో దాన్ని ఆలోచించేందుకు అవకాశం లేదు స్వామిజీ ఇప్పుడు ఏమి మనకు కనిపించకపోయినా కూడాను మనసు ఏం చేస్తుంది గంగానదిని చూస్తా ఉంది స్వామిజీ పర్వాలేదు ఏమైంది స్మృతి స్మృతి సార్ మెమరీ మరి చూడం లోపల చూస్తూ ఉంది చూడని దాన్ని గతంలో చూసింది దాన్ని మళ్ళీ చూస్తుంది అర్థమవుతుంది గతంలో దేన్నైతే చూసిందో అసలు గతంలో చూడలేదనుకోండి దాన్ని చూడమన్నట్టు చూద్దాం ఊరికే జస్ట్ అట్లా ఊహించుకోండి టిఫిన్లు ఎన్ని ఉన్నాయో తిన్న టిఫిన్లు జ్ఞాపకం వస్తాయి కానీ తినని టిఫిన్ ఏమన్నా జ్ఞాపకం వస్తుందేమో నా ఏదైతే మనం రుచి చూచామో అదే ఏదైతే మనకు ఇంద్రియాల ద్వారా అందిందో అదే మనసా అపి చింత్యం ఓకే మరి ఆత్మ ఇంద్రియాలకు అందుతుంది ఇది ప్రత్యక్షాది ప్రమాణాలకి అందేది కాదు పర్సెప్షన్ కి అందదు ఇన్ఫ్లెన్స్ కి అందదు ఆ విషయం ముందే మనం చూసాం కాబట్టి ఇంద్రియాలకు అందదు గనక ఇంద్రియాలకు అందేటువంటి విషయాన్ని కరణగోచరాలని మనసు చింతిస్తుంది గనక ఈ ఆత్మ అనేటువంటిది ఇంద్రియాలకు అందదు కళ్ళతో దాన్ని చూడలేవు ఎందుకని ఎుహో నపశ్యతి ను పశ్యతి కళ్ళు దేనిని చూడలేవో ఏది ఉండడం వల్ల కళ్ళు నడుస్తూ ఉన్నాయో చూడగలుగుతూ ఉన్నాయో అంతే మనసు కూడా అంతే నిన్న చూచాం చైతన్య జ్యోతిష మనసహ మన సామర్థ్యం కాబట్టి ఆంతర్యంలో చైతన్య జ్యోతి వెలుగుతూ ఉంది గనక మనసుకు ఆలోచించేటువంటి జ్ఞానం ఏర్పడుతూ ఉంది ఆ చింతన శక్తి దానికి వస్తూ ఉంది కాబట్టి అది ఉండడం వల్ల ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి గనక ఇవి దాన్ని తెలుసుకునేందుకు అవకాశం లేదు క్లియర్ మరి అలాంటప్పుడు శాస్త్రం ఎట్లా తెలుస్తుంది స్వామీజీ శాస్త్రం ఎలా తెలుస్తుంది అంటే శాస్త్రం ఎలా తెలియజేస్తుందో తెలుసు ఆత్మతత్వాన్ని ఇంద్రియాలకు అందిన విషయాన్ని మనసు ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ విధంగా తెలుసుకోవడానికి కాదు అలా తెలుసుకుంటే అది విషయమవుతుంది ఆత్మ విషయము కాదు విషయి మననే చెప్పింది చూచారా విషయి ఇట్ ఇస్ నాట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ వెరీ సబ్జెక్ట్ ఏదైతే దాన్ని తెలుసుకుంటూ ఉందో దృశ్యాన్ని దానికి సంబంధించింది కనుక విషయాన్ని తెలుసుకునేటువంటిది విషయి కనుక విషయము గనకైతే మనసు తెలుసుకుంటది ఇది విషయి గనక మనసు తెలుసుకునే అవకాశం లేదు అందువల్ల శాస్త్రంలో తెలియని దాన్ని తెలియజేసే పద్ధతి తెలియని దాన్ని తెలియజేసే పద్ధతి ఉంది అందువల్ల గురువు అస్త్రాన్ని వివరించుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్క పదాన్ని వివరించి చెబుతూ ఉంటే దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా వృత్తి వృత్తి అంటే ఆలోచన వృత్తి పుడుతుంది ఏ వృత్తి జ్ఞాన వృత్తి పుడుతుంది ఇప్పుడు విషదం అన్నాం అనుకోండి విశ్వకం అన్నాం అనుకోండి వాటిని అర్థం చేసుకుంటున్నాము మనం లేదా నిత్యం అన్నాం అనుకోండి నిత్యం నిత్యం అంటే ఏంటి చెప్పండి ఇది నిత్యము ఇది సత్యము ఈ మాటలు మాట్లాడడం చేయలేదు కానీ డెఫినేషన్ అడిగాం అనుకోండి నిత్యం అంటే ఏంటి నీకు తెలుసా నువ్వు చూచావు ఎక్కడ నిత్యం అనే వస్తువు ఎక్కడ ప్రపంచంలో నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి మూడు కాలాల్లో ఉండాలి కాలాతీతంగా ఉండాలి అదేంటూ చెప్పు ఏది ఉన్నా నశించబోతుంది ఈ ప్రపంచంలో కనుక మనకు తెలిసింది అనిత్యమే అనిత్యం కానిదే నిత్యం అనుకుంటున్నాం అంతే నిత్యం లేదు కాబట్టి ఆ నిత్యం అనేటువంటిది ఏదు అంటే అయ్యా మూడు కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఏదైతే ఉందో అది నిత్యము అనిత్యమైంది నీకు తెలుస్తుంది అనిత్యమైంది తెలియడానికి నిత్యమైనది ఆధారం నిత్యం ఉంది కనుక అనిత్యం తెలుస్తుంది అనిత్యం పోతుంది నిత్యం ఉంటుంది కాబట్టి కాలంలో అన్ని కాలంలో తెలుస్తున్నాయి కనుక అవన్నీ అనిత్యం మరి కాలము కార్యమే అనిత్యం కనుక కారణం కూడా అంతేకాదు తెలుస్తోంది కాబట్టి కాలం కూడా అనిత్యమే ఎందుకని సుషుప్తులలో నీకు లేదు కనుక మరి కాలం కూడా అనిత్యమైనప్పుడు దాన్ని ప్రకాశింపజేసేటువంటి శక్తి ఏది అది కాలాతీతమైనటువంటి శక్తి అది ఏంటి అదే ఆత్మ కాబట్టి అది నిత్యం అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాడు అనుకోండి బ్రీఫ్గా చెప్తున్నా దీని అంత తేలిగ్గా కాదు చాలా ఉంది దీని వెనక ఆర్గ్యుమెంట్ బ్రీఫ్గా చెప్తున్నా అప్పుడు మనకు ఒక జ్ఞాన వృత్తి వస్తుంది అంటే జ్ఞాన వృత్తి అంటే వృత్తి అంటే సంకల్పం మనసులో చిత్తంలో ఒక వృత్తి పుడుతుంది జ్ఞానం అనే వృత్తి ఏమిటో తెలుసా సత్యం అంటే ఇది అని అంతకుముందు ఏముంది ఏవే ఉన్నాయో అవి సత్యం అనుకుంటూ ఉన్నవన్నీ సత్యం కాదు ఏది సత్యమో మనకు తెలిసి రావాలి ఇప్పుడు గురుబోధలో మనకు అర్థమైంది అనుకోండి అంతకుముందు ఏముంది అజ్ఞాన వృత్తి ఉంది ఇప్పుడు ఏం పుట్టింది జ్ఞాన వృత్తి పుట్టింది జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది ఓకే ఎలాగో నిన్న మనం చూసినట్టుగా మేఘాన్ని తొలగించినట్టుగా అది తమాషా ఇక్కడ శాస్త్రం ప్రమాణమైంది ఎప్పుడైతే అజ్ఞానమే నీకు ప్రతిబంధకంగా ఉందో మోక్షం జ్ఞాన రూపంలో ఉందో ఇది అజ్ఞానం వల్ల తెలియడం లేదు గనక అజ్ఞాన నివృత్తి జరగాలి జ్ఞాన వృత్తి పుడుతుంది అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది ఆ తర్వాత జ్ఞాన వృత్తి ఉంటుంది స్వామిజీ అది కూడా ఉండదు అజ్ఞాన వృత్తి ఉంది జ్ఞాన వృత్తి రావాలి అజ్ఞాన వృత్తిని తొలగించడం కోసం జ్ఞానవృత్తి జ్ఞానవృత్తి అజ్ఞాన వృత్తిని తొలగించిన తర్వాత జ్ఞానము అజ్ఞానము రెండూ ఉండవు అజ్ఞానం ఉన్నంత వరకే జ్ఞానం తరువాత ఇది అజ్ఞానమని అది జ్ఞానమని రెండింటినీ ప్రకాశింపజేసే చైతన్యం ఏదైతే ఉందో అది నేనుగా ఉంటాను అహమేవ అహం బ్రహ్మ అస్మి కనుక అజ్ఞాన కలుషం జీవం अज्ञा कलुषं जीवं ज्ञानाभ्या विनर्मल कृत्वा ज्ञा स्वयं नशे जलम कथक रेणुवत शंकर शंकर इन श्लोक आचार्युटो नयना अज्ञा कलुष जीवं एवड्ते जीवन अज्ञा चेत बा कलषित्व జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వ కాబట్టి జ్ఞానవృత్తి కలిగిన తర్వాత ఈ అజ్ఞాన వృత్తిని పోగొట్టి వినిర్మలం చేస్తూ ఉంది ఆ తరువాత వినిర్మలం కృత్వ అలా చేసిన తర్వాత జ్ఞానం ఆ జ్ఞాన ఏదైతే ఉందో స్వయం నశేత్ అది కూడా నశించిపోతా ఉంది ఎలాగూ జలం కతక రేణువత్ ఫిల్టర్స్ ఆ రోజుల్లో కాబట్టి చెరువుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకున్నారనుకోండి ఈ రోజు అయితే మనకి ఫిల్టర్స్ అన్ని ఉండాలి అన్ని వాడుతూ ఉన్నాం కానీ ఆ రోజుల్లో చెరువుల నుంచి బావుల నుంచి నీళ్లు తెచ్చుకున్న తర్వాత అవి కొద్దిగా అశుద్ధంగా ఉంటాయేమో అనేటువంటి ఉద్దేశంతో దుమ్ముధూ ఉంటుందనే ఉద్దేశ్యంతో దాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉండేది పూర్వం కనుక మొట్టమొదట ఒక గుడ్డ కట్టేసి కుండకి నీళ్లు పోసేవాళ్లు ఆ తర్వాత అది వడగడుతుంది కొంత ఫిల్టర్ అవుతుంది అయినప్పటికీ గుడ్డ పైన మనకు తెలుస్తూ ఉంటది గుడ్డ మీదనే మనకు తెలుస్తూ ఉంటది ఆ ధూళి ఎంతుందో దాన్ని తీసేసిన తర్వాత స్థూలంగా ఉండేది పోతుందే గాని సూక్ష్మంగా కొద్దిగా ఇంకా రజస్సు మిగిలే ఉంటది అందులో దాన్ని పోగొట్టడం కోసం ఏం చేసేవాళ్ళంటే కథక రేణువత్ చిల్లగింజ పొడి చిల్లగింజ పొడి తీసుకొని వచ్చి దానికి ఉందట ఆ రోజుల్లో ఇవి ఫిల్టర్స్ కాబట్టి చిల్లగింజ పొడి తీసుకొని వచ్చి దాన్ని జలములు వేస్తాడు అదేం చేస్తుందో తెలుసా ఆ జలములో ఏదైతే సూక్ష్మంగా మలిన ఉందో మిగిలిందో ఈ చిల్లగింజ పొడి దాన్నంతా కలెక్ట్ చేసుకుంటా వడ్డీ వ్యాపారి గనికి అందరి దగ్గర డబ్బులు సాయంత్రానికి కలెక్ట్ చేసినట్టుగా అలాగే కలెక్ట్ చేసుకుంటా దాన్ని ఆ మెల్లగా వచ్చి కింద బాటంలో సెటిల్ అయిపోదు ఏది ఆ మలినం అంతా ఓకే మరి ఇది చల్లగించుడి ఇది కూడా మలినమే కాదు ఇది కూడా కిందకు వచ్చేస్తుంది ఎందుకని దాన్ని శుద్ధి చేయడం కోసమే వస్తుంది శుద్ధి అయింది గనక ఇది కూడా పోయి బాటంలో ఉంటుంది ఇప్పుడు మనం పైన నీరు తీసుకున్నాం అనుకోండి పరిశుద్ధంగా నిర్మలమైనటువంటి జలాన్ని నిర్మలోదకాన్ని పానం చేస్తూ ఉంటాం ఇది ఆ రోజు అందుకని ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు సుఖాబోధార్థం మనకు చక్కగా అర్థం కావడం కోసం నాయనా చెల్లకించ పొడి నీళ్లలో పడి అందులో ఉండే అశుద్ధాన్ని దూరం చేసిన తర్వాత అది కూడా లేకుండా ఎట్లాగైతే పురుతూ పోతూ ఉందో గురువు జ్ఞానాన్ని బోధించిన తర్వాత జ్ఞాన వృత్తి కలుగుతుంది ఆ జ్ఞాన నివృత్తి చేస్తుంది ఆ తర్వాత రెండూ పోతాయి తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు గాలి వస్తుంది అడ్డుగా నిలిచినటువంటి మేఘాన్ని తొలగిస్తుంది ఆ తర్వాత మేఘం పోతుంది నేను తొలగించాను నేను ఉంటానని గాలి అనడానికి లేదు గాలి కూడా పోతుంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఈ కాంటెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఉంది అది మీకు మళ్లీ ఇంకొక చోట ఇదే ఉపనిషత్తులో చెప్తాను నేను ఇది అజ్ఞాన వృత్తి నిర్మూలన చేయడానికి జ్ఞానవృత్తి వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి చెప్పాలి అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ కాంటెక్స్ట్ లో కాదు ఒక ఎల్లుండో మొన్నడో మీకు వస్తుంది ఒక రెండు రోజుల్లో వస్తుంది అప్పుడు శాస్త్రం ఎట్లా ప్రమాణం అని ఇప్పుడు అర్థమైంది శాస్త్రం ప్రమాణం ఎట్లాగో కాబట్టి మనం చింతించడం వేరు ఇంద్రియాలకు సంబంధించిన విషయాన్ని మనం చింతిస్తూ ఉంటాం ఇంద్రియాలకు అందినటువంటి విషయాన్ని ఏవైతే ఉన్నాయో అదే మన చింత్యం కానీ ఇక్కడ కరణగోచరం కాదు అని ది పాయింట్ ప్లీజ్ క్లియర్ కాదు అందువల్ల అచింత్యం అచింత్యం చూండ ఇలా చెబుతూ ఉంటే ఎక్కడికో పోతూ ఉండం ఒక్కొక్క పదం వేసుకోవడం తన హెలికాప్టర్ లాగా ఎగురుతూ ఉండడం అంత ఇంకేం లేదు అది జ్ఞానంలో ఉండే వైభవం అచింత్యం ఓకే ఇదంతా కర్మ వైశిష్ట్యం కాదు జ్ఞాన వైభవం ఆ శుద్ధి చేయడం కూడా కర్మ వైశిష్ట్యం కాదు జ్ఞాన వైభవం అచింత్యం తర్వాత అవ్యక్తం వ్యక్తం కానిది అవ్యక్తం వ్యక్తం కానిది అంటే లేనిది కాదు ఉన్నదే వ్యక్తం కానిది మరి ఏం వ్యక్తం అవుతున్నాయి ఏవి వ్యక్తమైనా దానికి ఆధారమైంది అది ఇది ఉంటేనే ఏదైనా వ్యక్తం అవుతుంది అది మాత్రం వ్యక్తం కాదు కాబట్టి నా కళ్ళు చూస్తూ ఉన్నాయి నా కళ్ళు చూడడానికి ఆత్మ చైతన్యమే కారణం సరేనా నా మనసు తెలుసుకుంటూ ఉంది దీనికి చైతన్యమే కారణం లేదు స్వామిజీ నా కళ్ళే కారణం నా మనసే కారణం ఓ అట్లా శవం కూడా చూడాలి సార్ సార్ శవం కూడా చూడాలి శవం కూడా ఆలోచించాలి అది ఎలా ఎందుకో తెలుసా శవానికి కళ్ళున్నాయి కానీ చూడలేదు శవానికి నోరుంది కానీ మాట్లాడలేదు అంతస్థేనా చైతన్య జ్యోతిషావభాష అక్కడ అది వెలుగుతూ ఉండాలి లోపల కనుక ఇవన్నీ వ్యక్తం అవుతూ ఉన్నాయి అది అవ్యక్తంగా ఉంది అవ్యక్తమైన చైతన్యం ఉండడం వలనే ఈ సమస్య వ్యక్తం అవుతూ ఉన్నాయి అండర్స్టాండ్ ది పాయింట్ కనుక అవ్యక్తం అన్మానిఫెస్ట్ అన్మానిఫెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటల్లీ ఏదో కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది కొందరు అలా చూస్తున్నారు నన్ను ఎలక్ట్రిసిటీ ఉంది అనుకోండి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది అది వ్యక్తమా అవ్యక్తమా శక్తి అవ్యక్తం ఎప్పుడు అన్మానిఫెస్డ్ విద్యుత్ శక్తిని మీరు చూశారు ఎక్కడన్నా చూశాను స్వాజీ ఎట్లాంటది ఇది బల్దా అదే విద్యుత్ శక్తి ఏది ఆ వెలుతురు అవును మరి ఇదేంటిది ఫ్యాన్ మరి ఇక్కడ లేదా వెలుతురు లేదు అక్కడ గాలి లేదు కాబట్టి బల్బులో వెలుగు రావడానికి విద్యుత్ శక్తి కారణం కార్యం దృశ్యం శక్తి అదృశ్యం మన చూసి అదృశ్యం ఏదో అవ్యక్తం నేను కాన్షియస్ గా వాడతాను పదాలు మొన్న మీకు చెప్పడంలో ఉద్దేశం అదే కార్యము దృశ్యం శక్తి అదృశ్యం ఇదిగో చూడు విద్యుత్ శక్తి అదృశ్యం కార్యం మాత్రం దృశ్యం బల్బులో వెలుగు కనపడుతుంది కనపడుతుంది ఇదిగో ఫ్యాన్లో గాలి కనపడుతుంది ఫ్రిడ్జ్లో చల్లదనం తెలుస్తుంది గీజర్లో వేడి ఉంది హీటర్లో మరి ఇంతకీ విద్యుత్ శక్తి అనేది అది వేడే చల్లదనమా వెలుగా ఇవన్నీనా ఇవేమీ కావాల బోలా బాతర్థ విద్యుత్ శక్తి ఇవన్నీ వ్యక్తం కావడానికి బల్బులో వెలుగు వ్యక్తం కావడానికి ఫ్యాన్ లో గాలి వ్యక్తం కావడానికి ఫ్రిడ్జ్ లో చల్లదనం కావడానికి హీటర్ వేడి వ్యక్తం కావడానికి విద్యుత్ శక్తి కారణం విద్యుత్ శక్తి ఇవి ఏవి కావు కాదు ఇదన్ని ఉండడానికి అది కారణమై ఉంది అది అవ్యక్తంగా ఉంది ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి అలాగే ఆత్మ సమస్తం నా దేహం నడవడానికి నా మనసు ఆలోచించడానికి నా కళ్ళు చూడడానికి నా చెవులు వినడానికి నా నోరు మాట్లాడడానికి నా నాలుగు రుచి చూడడానికి నా చర్మం స్పృశించి తెలుసుకోవడానికి సమస్తానికి ఆధారంగా ఉంది కనుక అవ్యక్తంగా ఉంది ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి వ్యక్తమయ్యేటువంటి సమస్తానికి ఆధారమైనటువంటిది ఏదో అది అవ్యక్తం అచింత్యం అవ్యక్తం అనంతం దేశం కాదు కాలం కాదు వస్తువు కాదు కనుక అనంతం అనంత రూపం అచింత్యం అవ్యక్తం అనంత రూపం సరే శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోని శివం శివం శుద్ధత్వాత్ శివం మంగళకరం శివం అంటే మంగళకరం అందువల్ల ఒక మండక్యోపనిషత్తు అని ఉంది పన్నెండే పన్నెండు మంత్రాలు ఉంటాయి దాని మీద రెండు వందల యాభై పైన కారికలు రాశారు శంకరాచార్యుల వారి యొక్క పరమ గురు గౌడపాదాచార్యులు ఆ పన్నెండు మంత్రాల మీదనే అసలు ఒకరికంగా చెప్పాలంటే అది టాప్ ఉపనిషత్తు దశోపనిషత్తులు ఉండేది మాత్రం పన్నెండే మంత్రాలు దాని రెండు వందల యాభై శ్లోకాలు రాశాడు వాటిని కారికలు అంటారు గౌడపాద కారికలు దాని మళ్లీ శంకర భాష్యం ఉంది ఆ కారికల మీద శంకర మీద మళ్లీ చాలా మంది భాష్యాలు రాశారు నాకు ఇంకా టైం దొరకలేదు నేను ఏ రోజు ఒకరోజు మొదలు పెడతాను దానిమీద భాష్యం రాయడానికి అంత గ్రంథం అది దాంట్లో ఒక్కచోట ఈ శివం పదాన్ని శంకరాచార్య స్వామి తన భాష్యంలో కారిక భాష్యంలో మాట అంటారు కుతశ్వా అంటే అద్వైతమని ఇంకేలేదు ద్వైతం నవిద్యతే ద్వైతం ఎక్కడైతే కనిపించకూడదు అది శివ మంగళ స్వరూప రెండవది ఉన్నదనుకోండి అమంగళం అయిపోతుంది రెండవది ఉంటే అమంగళమే ఎందుకని రెండు ఉంటే ఏదో ఒకటి పరిమితంగా ఉంటుంది నశించిపోతుంది కనుక నశించిపోయేటువంటిది ఏది కూడానో అమంగళం అందుకని ఎవరైనా చనిపోతే అమంగళం అంటాం మనం ఉన్నది పోయిందని అండర్స్టాండ్ కాబట్టి శివ అంటే ఏంటంటే శివ అనేది నిర్వచించలేము అశివం ఏంటో చెప్తానన్నాడు ద్వైతం బ్యూటీ శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కుత శాద్వైత శివ అయ్యా అద్వైతం ఎట్లా మంగళకరము అంటే పృథక్ ఇది వేరు అనేది ఎక్కడైతే ఉందో అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు ద్వైతం ఎక్కడైతే ఉందో అది అశివం భవేత్ అన్నాడు శంకరాచార్య ఇంకా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సంక్షిప్తంగా చెప్తా అశివం భవేత్ కాబట్టి రెండు తెలుస్తూ ఉండేటువంటిది అశ్వ అశివం అనేప్పుడు ఏకం ఏదైతే ఉందో రెండు కానిది ఏదైతే ఉందో ఎత్ర ద్వైతం నవిద్యతే. విద్యతే తత్ శివం ఏవా అది శివం కనుక శివుడు అంటే మంగళ స్వరూపుడు అని అర్థం శివతత్వం మన దగ్గర ఉంటే మంగళ స్వరూపం మన శివం ప్రశాంతం అది ఎప్పుడైనా చూడే శివుడు ప్రశాంతంగా ఉంటాడు ధ్యానమూర్తి శివం ప్రశాంతం ఎటువంటి ప్రశాంతం మెడలో పాములు ఉంటే కూడా నిన్న నా ధ్యానం మీరు చూశారు కదా మనం చెప్పాను ఆ రాయి దగ్గర పాము వచ్చేటప్పుడు ఇంకా అడిగిపోలేదు నేను ఇట్లా ఉంటాయి మన ధ్యానాలు సరేనా అక్కడే భయం పుట్టేసింది కానీ శివుడు మెడలో పాములేసి మన ఇంట్లో పాము వచ్చిన తర్వాత కూర్చొని ధ్యానం చేయమనండి మనల్ని కావాలంటే మంచు వేసుకుని దానిపై జయిస్తాం కానీ కింద కూర్చొని చేయలే శివుడికి చుట్టూ మెడలో పాములేముడినా ప్రశాంతం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాడు ప్రశాంతమూర్తి శివుడు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి తెలుసా అంటే మనల్ని అర్థం చేసుకోమని నాయన శివుడు ఏ విధంగా అయితే చుట్టూ మెడ చుట్టూ ఆయనకి పాములే ఉండినా ఆయన ప్రశాంతంగా ఉన్నాడో జీవితంలో కష్టాలు తప్పవు కర్మఫలాలున్నాయి ఎప్పుడు ఏదైనా జరగచ్చు బాధలు వస్తాయి వ్యధలు మనతో కలిసి జీవించే వాళ్లే మనల్ని కష్టపెడతా ఉంటారు వాలే భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఇదంతా మన ప్రారంభ ఫలం కాబట్టి చుట్టూ పాముల చుట్టున్నా కూడా శివుడు ఎట్లాగైతే ధ్యానంలో ఉన్నాడో కష్టాలు ఒకవైపు చుట్టూ ముట్టి ఉన్నా కూడాను నీవు గమనీయంగా ధ్యానాన్ని కొనసాగించాలి ప్రశాంతంగా ధ్యానాన్ని కొనసాగించాలి అనేది ఆ శివమూర్తి యొక్క ధ్యానం మనకు చెప్తూ ఉంది కనుక శివం ప్రశాంతం దీనివల్ల అమృత స్వరూపా అమృతం కలుగుతుంది నశించినటువంటిది అమృతం ఏదైనా నశించిపోతుంది పరమశివుడు శివతత్వం నశించేది కాదు పరమేశ్వర తత్వం నశించేది కాదు కనుక ఇది ఆత్మస్వరూపం గనక సచ్చిదానంద స్వరూపం గనక అమృతం ఆ అమృతం ఏదో బ్రహ్మయ్యో నిం ఆయన చెప్పే ఆయనే టీచరే మాట్లాడుతున్నది ఎవరు చెప్తున్నది ఇది ఉపనిషత్తు బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మయ్యో నిం అయ్యా నాకు కారణమైంది అది సమాచారం మీ అందరికీ నేను కారణం चतुर्मुख ब्रह्म सरना क्रह्म अद्रह्म दीर्घमे ब्रह्म अंत ब्रह्मजी ब्रह्म अंटे सत्यम ज्ञा अन ब्रह्म अद् अधिष्ठी ब्रह्म योन ना पुट स्थानी अच्छी ने पुटा सरना ब्रह्म योनि <laughs> अचिंत्यम అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోని తి మధ్యాంత విహీనం ఇది దీనికి ఆది అంత్యము మధ్యము అనేది లేదు ఎందుకనే తెలుసా ఏదైతే ఆది ఉంటుందో దానికి అంత్యం ఉంటుంది అంత్యం ఉంటే నశించిపోవడం అని అర్థం కాబట్టి బ్రహ్మ స్వరూపానికి ్రహ్మదేవుడికి ఆది ఉందేమో గాని బ్రహ్మ స్వరూపానికి ఆది లేదు ఆది లేదు గనక అంత్యం లేదు దేనికైతే ఆది లేదు అది అంత్యంలో కూడా ఉంది మధ్యలో కూడా అదే ఉంది కనుక ఆది మధ్యంత విహీనం ఒక వస్తువు ఉంటే దానికి పుట్టుకుంది కనుక ఆది ఉంది అది ఉంటుంది గనక మధ్యం ఉంది అది నశించిపోతుంది గనక వినాశం ఉంది అంత్యకాలం ఉంది అట్లాగే ఇప్పుడు దేహం ఉంది ఇది ఎప్పుడు ఒక దశలో పుట్టింది పుట్టినప్పుడు ఉంది కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత పోతుంది కాబట్టి దీనికి ఆది అంత్యం మధ్యం ఉంది ఈ ఆది మధ్యంత విహీనం ఎందుకని ఈ దేహం పుట్టక ముందే ఆత్మతత్వం ఉంది దేహం పోయిన తర్వాత ఆత్మతత్వం ఉంటుంది దేహం ఉన్నప్పుడు అది అలా ఉండడానికి కారణం అయ్యుంది ఆది మధ్యాంత విహీనం ఏకం సత్ అది సత్పదార్థం కనుక ఏకం దానికన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశం వెళ్లేదు కనుక ఏకం అద్వైతం లేనిది అద్వైతం కనుక శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తి మధ్యాంత విహీనం ఏకం चिदानंद विभु शब्द नैक्स्ट कदल सगुण उम्मीद त्रिलोचनमेल कंठम प्रशात ध्यावा मुनिर्गछति भोतनी अमासहाय पर आड़ प्रभु शब्द अंदव इक विभु शब्द इंट्रड्यूस प्रभु अंटे स्वयं भवती प्रभु प्रकर्षण भवती प्रभु अंत मन दाने आधार पड़क तन तुग प्रकाशवा प्रभु का प्रभु पदों तमाशा इन मन प्रभुत चला मंद अंदव विभुअने रा प्रति पदा अर्थ तमाशा विचि ప్రభు అని వాడుతున్నాం కాదు ప్రభు అంటే ఎవడు పరిపాలించేటువంటి వాడు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు కూడా ప్రభు అంటాం ఇంకో దేశానికి ఆయన ప్రభు అది ఒక దేశానికి ప్రభు మరొక దేశానికి ప్రభు కాదు ప్లీజ్ ఒక కాలంలో ప్రభు ఇంకో కాలంలో ప్రభువు కాదు ఎక్కడైనాంతే కదూ ఆయన చనిపోయాడు అనుకోండి వేరే ఆయన వచ్చితాడు దాన్ని ఆయన ఉన్న చచ్చిన అయ్యాడు అనుకోండి ఇంకోటి ఎక్కుతార్థాన్ని అర్థమవుతుందా మీకు ఇప్పుడు కనుక ఎవడైనా ప్రభు ఉంటే ఈ ప్రపంచంలో ఓ ప్రదేశానికి ప్రభుగా ఉంటాడు ఒక కాలంలో ప్రభుగా ఉంటాడు అందుకని దాన్ని నివారించడం కోసంగా విభుం ఇది విభు అంటే సర్వగతం సర్వత్రా వర్తమానత్వాత్ ప్లీజ్ లోకా ప్రభుత్వాత్ విభుత్వాత్ ప్రభు ఇది కేవలం ఒక ప్రదేశంలో కాకుండా అంతటా కూడా తన యొక్క ప్రభుత్వమే ఉండేటువంటి వాడు అది అటువంటి వాడు విభు ప్రభు అనే శబ్దాన్ని వాడినప్పుడు ఏదో ఒక కాలంలో ఒక ప్రదేశానికి ప్రభు విభు అనేటువంటి శబ్దాన్ని వాడినప్పుడు విభు అంటే సర్వగతం సర్వత్ర వర్తమానత్వాత్ సరేనా ఒక లోకంలో ఉండేవాడు ఇంకో లోకంలో కాదు ఇండియాని పరిపాలించేవాడు వేడే అమెరికాని పరిపాలించేవాడు వేడే వేడే కానీ ఇక్కడ అది కాదు త్రయాణం లోకానా ప్రభుత్వాత్ ఇది విభు ముల్లో ఆహా ఇంకేమన్నా ఎక్కడన్నా చతుర్దశ భువనాలు ఉంటే అవి కూడా ఏవేవైతే ఉన్నాయో వాటి తానే వ్యాపించి ఉండాడు గనక విభుహూ విభుహ ముల్లోకాలకి ఆయనే ప్రభు కాబట్టి ఇక్కడ ప్రభు ఈయన కాదు ప్రభు ఈయనక ఆయన ప్రభు అందరికీ ఆయనే ప్రభు సర్వత్రం లోకానా ప్రభుత్వాత్ ఇది విభు సర్వగతమైనటువంటి వాడు విభుదానందం జ్ఞానస్వరూపం గనక జ్ఞానానందం అదే ఆత్మతత్వం గనక అహం చిద్రూపేణ జ్ఞానం గనక చిద్రూపేణ అహం సదా భామి అహం చిద్రూపేణ అహం సదా ఆనంద భామి అంటే ఆనంద అనంతమైనటువంటి వాడిని కనుక ఆనంద స్వరూపంగా ఎప్పుడు ఉన్నాను చిదానందం అరూపం దానికి ఒక రూపం లేదు ఎందుకు దర్శక్య రూపం ఇవ్వబోతారు ఇప్పుడు అంది తమర్షి సహాయం పరమేశ్వరం ప్రభు సగుణం రూపం అది చెప్పబోయే ముందు నిర్గుణం గనక అరూపం రూపాలన్నీ కూడాను ఎక్కడైతే విలీనం అయిపోతాదో అది అరూపం దానికంటూ ప్రత్యేకమైన రూపం లేదు ఎందుకు ప్రత్యేకమైన రూపం లేదు తెలుసా అన్ని రూపాలు తనవే కాబట్టి ఏ రూపం అని చెప్పడానికి లేదు రూపం ఉంటే స్వరూపం ఉంది రూపం పోతే స్వరూపం ఉంటుంది అదే మట్టి పాత్రలో మనం చూసినప్పుడు మట్టి పాత్రకు రూపం ఉంది ఇది కుండ అది కూజ అది బాణ అంటున్నాం రూపాలవన్నీ కూడాను కానీ అవి పగిలిన తర్వాత ఒకే మట్టి తయారు కాకముందు ఒక మట్టి కాబట్టి రూపం ఏదైతే ఉందో రూపము వెనుక స్వరూపము తాను అయ్యుండడం వల్ల అరూపం అరూపం అరూపం ఎందుకని రూపం ఏదో అది నశించిపోదు రూపం తన నశ్యం ఏదైతే దృశ్యంగా తెలుస్తుంటుందో అది నశించిపోతుంది కనుక పరమేశ్వరుడు దృశ్యం అని అంటే నామరూపాల కిందకు వస్తాడు నామరూపాలు కాదు నామరూపాలకు అతీతమైనటువంటి స్వరూపం ఈవెనింగ్ క్లాస్ లో చూస్తాం ఈరోజు సృష్టిని గురించి చూసేటప్పుడు అరూపం అద్భుతం లాస్ట్ లో ఓ పదం ఇదంతా చెప్పి అతనికి బ్రహ్మదేవుడికి అనిపిస్తుంది ఎంతవరకు చెప్పాను ఏదో ఉన్న టైంలో సాధ్యమైనంత వరకు వేస్ట్ కాకుండా చెప్పుకుంటూ వస్తున్నా హృదయంలో ఏమో పొంగుతూ ఉంది సముద్రం కన్నా ఎక్కువగా పొంగుతూ ఉండే ఎలలు ఏవేవో వస్తున్నాయి చెప్పమని టైం సరిపోవడం లేదు ఎండవ్ చేస్తుంది ఏం చేయాలని అర్థం కావడం లేదు అందువల్ల ఆ రూపం వరకు వచ్చిందన అద్భుతం ఆల్ వండర్ అద్భుతం ఇది కూడా ఈ పదం కూడా రియలేటివే నా దృష్టిలో ఎందుకో తెలుసా మనం ఈ ప్రపంచంలో ఇదే నిబడితే అది అద్భుతం మన ఇంట్లో కాఫీ ఇచ్చి ఆవిడే ఏమిటి ఎలా ఉందంటే అద్భుతం ఆత్మదే కాఫీ కాఫీ ఏదో అద్భుతం చెప్పండి అర్థమవుతుంది మనకు అదొకటి కొన్ని కొన్ని పదాలు విచిత్రం బ్రహ్మాండం బా పెండామే తిరగడం లేదు బ్రహ్మాండం వరకు అంటే ఈ పదాలు ఏదో వాడేస్తారు మిమ్మల్ని మేము మీకు సరైనటువంటి ప్రభుత్వాన్ని మేము మీకు ఇస్తాం మిమ్మల్ని మేము రక్షిస్తాం ప్రజల బాగండి బ్రహ్మాండమైన ప్రభుత్వం ప్రభుత్వం బ్రహ్మాండం ఎట్లా అవుద్ద ప్రదేశానికి సంబంధించింది ఇది వచ్చిన బాధ కాబట్టి కొన్ని పదాలు అలా ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకుంటూ పోవడమే అంతేగాని వాటికి అర్ధాలు వెతకూడదు అర్ధాలు వెతికితే వ్యర్థమైపోతాయి అందువల్ల ఆ రూపం अद्भुतं, अद्भुतं अद्भुत अद्भुत आश्चर्य आच्चर्यशति आश्चर्य भगवदी र्या ए अर्जुन <laughs> ए आश्चर्य कश्य दी आश्चर्य आत्म गो आषत् इवन ओ आहो आहो అహమన్ ఆదో అహమన్ ఆదో అహమన్ ఆదా అంటే ఒక దశకి వచ్చేటప్పటికి ఆ ఆనందంలో ఏం మాట్లాడుతుండారో తెలియక రాగాలు ఎప్పుడు కూడా ఆనందం వస్తేనే రాగం వస్తుంది అందువల్ల బాత్రూమ్ లో సాంగ్ వస్తుంది అంతే బాత్రూమ్ సాంగ్ ఉంది కిచెన్ రూమ్ సాంగ్ ఎక్కడా లేదు ఎక్కడ మనిషికి ఆనందం కలుగుతూ ఉంటే హాయిగా స్నానం చేస్తా ఉన్నాడు అనుకోండి అదంతా వేడి వేడి నీళ్ళు పోసుకుంటా ఉంటే ఆ లోపల ఉండేటువంటి శ్రమంతా పోతా ఉంటే నాన పాట రాదు రాగం రాదు చండాలం అసలు ఎన్నలేం అర్థం అదే కానీ బాత్రూంలో పాడితే స్వంత సుఖాయ ఎవరో వినడం కోసం కాదు అందువల్ల ఇతను బాత్రూమ్ లో పాట పాడుతున్నాడని తెలిసి ఆవిడ బయటకు వెళ్ళి ఉంటుంది స్నానం చేసే ఎందుకంటే ఈ పాట వినాల్సి వస్తుందని ఆవిడ కష్టంగా ఉండొచ్చేమో తనకు కష్టం లేదు స్వంత సుఖాయ తన ఆనందం కోసమే ఎందుకో తెలుసు అద్భుతం ఎక్కడ ఆనందం కలుగుతుంటే అక్కడ రాగం కాబట్టి ఈ పదాలు వాడడంలో ఆనందం అద్భుతం అద్భుతం అద్భుతం ఆశ్చర్యవద్ పశతి ఆశ్చర్యవత్ వదతి ఒకడు ఆశ్చర్యంగా చూస్తున్నాడట ఆత్మని ఏమి నాలెడ్జ్ అండి ఇది ఏమి జ్ఞానం ఇది ఒక ఆశ్చర్యంగా పలుకుతూ ఉన్నాడట చెప్పి చెప్పి చెప్పి చెప్పి నాయన ఎంతో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే అనంతంగా కనబడతా ఆశ్చర్యం అద్భుతం ఇక్కడికి నిర్గుణమైంది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు దీని మీద ధ్యానం చేసేది ఎట్లా అర్థం చేసుకోవడం అందులో నిధిధ్యాస నిదిధ్యాస అంటే అర్థం చేసుకోవడం ఇది నిర్గుణం కాబట్టి ఇలా చూసామనుకోండి ఇప్పుడు మనం పోతూ ఉంటే ఎక్కడైనా ఏదన్నా కనిపించి అద్భుతం అన్నాడు అనుకోండి మనకు వెంటనే ఇది జ్ఞాపకం వస్తుంది ఇదేం అద్భుతం అది రూపం కదా రూపం నశించిపోద్దు కదా ఇది తమ ధ్యానం అంటే ఈ రూపం నశించిపోద్దు కదా నశించేది అద్భుతం ఎట్లా వద్ది ఏదో ఉంది ఉన్నది గనక పోతుంది పోయినప్పుడు లేకుండా పోతుంది ఇంతే ఆ ఉన్నదాన్ని తెలుసుకునేటువంటి ఆత్మసత్యం సార్ నేను చెప్పే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే మనకి ఇది అర్థం ఇది కనుక ఆత్మతత్వం జ్ఞానపరంగా అర్థమైనప్పుడు మనం ఎక్కడున్న మన మనసు మాత్రం పరమేశ్వరుని ఎందే ఉంటుంది ఆత్మ ఎందే ఉంటుంది ఇది నిర్గుణ ధ్యానంలో మనం అర్థం చేసుకునేది నిర్గుణ ధ్యానం అంటే నిద్యాస అనిస్తే నెక్స్ట్ సగుణం కాబట్టి నిర్గుణం అన్ని ధ్యానం చేయలేని వాళ్ళకి సగుణం అది ఉమామహేశ్వర ధ్యానం రేపు చూస్తాం ఇది సగుణం ఉమా అది ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వానిగచ్చతి భూతయోనిం సమస్తాక్ష్యం తమసాత్ ఆ సమస్త సాక్ష్యం తమసహ పరస్థాత్ అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ ఈ సగుణం నిర్గుణంగా కూడా తిరిగిపోతా ఉంది అందువల్ల రేపు నేను సగుణ ధ్యానం మీకు చెబుతాను గాని ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది నిర్గుణానికి భిన్నంగాకుండా రేపు చెబుతాను చూస్తుడుగా త్రిలోచనం అన్నామనుకోండి ముక్కంటి మూడు కనులు కలిగిన అది ప్రకాశ స్వరూపం కాబట్టి ఆ మూడు కన్నులు సూర్య చంద్ర అగ్ని ఎందుకంటే ప్రకాశం ఆ మూడిట్లో నుంచే వచ్చేది చేసే సూర్య నేత్రే భగవద్గీత కాబట్టి సూర్యుడు చంద్రుడు రెండు నేత్రాలు అనుకుంటాడు ఒకటి చెప్తాను అట్లాగే మూడవ నేత్రం జ్ఞాననేత్రం కాబట్టి శివుడు ధ్యానంలో కూర్చో నుండి జ్ఞాననేత్రాన్ని గనక తెరిచాడంటే భస్మం ప్రపంచం అని నామరూపాలు కనిపించు అస్థిబాతి ప్రేమే కనిపిస్తుందని అలా చూసినప్పుడు ఇటు చూస్తే సగుణంగా ఉంటుంది దాని లోతుకు వెళుతూ ఉంటే నిర్గుణంగా ఉంటుంది ఈ రెండింటిని సమన్వయం చేసి అర్థం చేసుకుంటాం అది అర్థమైన తర్వాత ఈ నిర్గుణాన్ని మీరు చక్కగా అవలోకిస్తూ ఉంటే సగుణ ధ్యానం జరిగినట్లే సగుణం చేస్తూ ఉంటే నిర్గుణం జరిగినట్లే దీనికి దానికి నో డిఫరెన్స్ కాంట్రవర్షియల్గా ఏది ఉండదు కాంట్రవర్షియా అసలే ఉండదు ఇది దానికి అది దీనికి కాంప్లిమెంటరీగా ఉంటాయి అది రేపు సగుణ ధ్యానం చూసిన తర్వాత ఈ రెండింటినీ నేను సమన్వయం చేస్తాను కార్లైట్ చేస్తాను ప్లీజ్ ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ काली वर्ष तोर्जन्य पृथिवी स शालिनी देशोयोवरि ब्राह्मण सन्त निर्भया ओं पूद पूर्णमदः पूर्ना पूर्ण मुदच्य పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి శ